पावन पावन सीताराम पतिता पावन सीताराम नमस्कार मोहनदास्रमचंद गांधी भारतीय आदरीबड़े गोप स्वातंत्रोधुड़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 మర్నాడు గంటకు బేకరీ గారి చర్చికి వెళ్లాను అక్కడ హారీస్ కుమారితోను గ్యాబ్ కుమారితోను కోడ్షో మొదలగు వారితోనూ పరిచయం అయింది అంతా ప్రార్థన కోసం మోకరిల్లారు నేను వారిని అనుకరించాను తమ కోరికలను గురించి ఈశ్వరుని వేడుకోవటం అక్కడి ప్రార్థనా విశేషం ఈ దినం శాంతంగా గడుచుగాక అనిగాని ఓ పరమేశ్వర నా హృదయ ద్వారాన్ని తట్టుదువుగాక అని కానీ ప్రార్థించటం అక్కడ మామూలు కానీ ఆ రోజున మాత్రం వాళ్ళంతా కొత్తగా వచ్చిన మా మిత్రునకు మార్గం చూపుము ఓ ప్రభు మాకు కలిగించిన శాంతినే అతనికి కూడా కలిగింపు మమ్ము రక్షించిన యేసు రక్షకుడే అతనిని కూడా రక్షించుగాక ఏసునాథుని పేరనే మేము ఈ ప్రార్థనలు చేస్తున్నాము అని వాళ్ళంతా పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు ఈ సమాజంలో భజన కీర్తనలు లేవు సంగీతం లేదు ప్రతిదినం ప్రార్థన కాగానే అంతా వెళ్ళిపోయేవాళ్ళం సరిగ్గా అది భోజనాల సమయం ప్రార్థనకు ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టేది కాదు హ్యారిస్ గ్యాబ్ అను ఇద్దరూ పెళ్లి కాని ప్రౌలు కోడ్సుగారు క్వేకలు తెగవారు పై స్త్రీలిద్దరూ ఒకే చోట నివసిస్తూ ఉండేవారు ప్రతి ఆదివారం నాలుగు గంటలకు తమ ఇంట టీ త్రాగటానికి నన్ను ఆహ్వానించారు ఆదివారాలందు కోట్సు గారు నేను కలిసినప్పుడు ఆ వారం నేను చదివిన గ్రంథాల జాబితా తెలుపుతూ ఉండేవాణ్ణి వాటిని గురించి నా అభిప్రాయాలు కూడా తెలుపుతూ ఉండేవాణ్ణి కోట్సు హృదయం పరిశుద్ధమైనది అతడు బోళావాడు పట్టుదల ఆయనకు నాకు స్నేహం కలిసింది తరచూ మేమిద్దరం కలిసి షికార్కి వెళ్తూ ఉండేవాళ్ళం ఆయన ద్వారా నాకు చాలామంది క్రైస్తవులతో పరిచయం కలిగింది మా పరిచయం పెరిగిన కొద్దీ నా అల్మారాలో ఆయనిచ్చిన గ్రంథాల సంఖ్య పెరగసాగింది ఆయన ఎడగల శ్రద్ధ వల్ల వాటినన్నింటినీ చదువుతూ ఉన్నాను చదివి అందరి విషయాన్ని గురించి ఆయనతో చర్చిస్తూ ఉండేవాణ్ణి పద్దెనిమిది సంవత్సరంలో అట్టి గ్రంథాలు చాలా చదివాను వాటి పేర్లన్నీ ఇప్పుడు నాకు గుర్తు లేవు సిటీ టెంపుల్ అన్న గ్రంథాన్ని గురించి పార్కర్ గారు వ్రాసిన వ్యాఖ్యానం పియర్సన్ గారు వ్రాసిన ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ బట్లర్ గారు వ్రాసిన ఎనాలజీ మొదలైనవి కొన్ని గుర్తున్నాయి ఆ గ్రంథాల్లో కొన్ని భాగాలు నాకు అర్థం కాలేదు కొన్ని నచ్చాయి కొన్ని నచ్చలేదు నా ఉద్దేశాలు కోట్సుగారికి తెలుపుతూ ఉండేవాడిని బైబుల్ మతం పరమప్రమాణం అనటమే ఇన్ఫాలెబుల్ వూప్స్ గ్రంథకర్త ఉద్దేశ్యం ఈ పుస్తకం నాకు నచ్చలేదు పార్కర్ గారి టీకా నీతివర్ధకమే గాని ప్రచారంలో ఉన్న యేసు మతం మీద విశ్వాసం లేని వాళ్లకు అది నిష్ప్రయోజనం బట్లరుగారి అనాలజీ క్లిష్టమైన గంభీరమైన గ్రంథం దీన్ని ఐదారు సార్లు చదవాలి నాస్తికులను ఆస్తికులుగా మార్చటం ఈ గ్రంథం యొక్క ఉద్దేశం అని అనుకుంటాను దేవుడు కలడు అని చెప్పే గ్రంథాలు నాకు లాభకారి కావు నేను నాస్తికావస్థలో లేను వేసు ఒక్కడే అద్వితీయమైన అవతార పురుషుడని అతడే మానవులకు ఈశ్వరుకు సంధానకర్తయని చెప్పే సిద్ధాంతాలు నాకు హృదయం గమం కాలేదు కోట్స్ గారు అంత అపజయం అంగీకరించే రకం కాదు ఆయనకు నాపై అమిత ప్రేమ ఏర్పడింది ఒకనాడు నా మెడలో తులసి దండ చూశాడు చూసి ఘిన్నుడయ్యాడు ఈ గుడ్డి నమ్మకం నీకు తగదు దండ తెంచి ఇలా ఇవ్వండి అని అన్నాడు చూడండి ఇది మా అమ్మగారి ప్రసాదం అందు నమ్మకం ఉందా లేదా నాకు అనవసరం అందరి రహస్యం నాకు తెలియదు దాన్ని ధరించకపోతే కీడు కలుగుతుందని నేను భావించను ఆమె నా శ్రేయస్సు కోరి ప్రేమతో వేసిన ఈ దండను ప్రబలముగు కారణం లేనిదే తీసివేయను కాలం పక్వమై అది జీర్ణమై తనంత తాను తెగిపోతే మరో తులసి దండ వేసుకుందామనే లోభం నాకు లేదు కానీ దీన్ని మాత్రం తెంచటానికి వీలులేదు అని చెప్పివేశాను ఆయనకు నా వాదం నచ్చలేదు నన్ను అజ్ఞానకూపా నుండి బయటకు తీయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు మతాంతరములందు కొంత సత్యం ఉన్నా పూర్ణ సత్యం ఏసుమతమందే కలదని ఆ మతం స్వీకరించినచో మోక్షం చేకూరదని ఏసునాథుడు మధ్యవర్తి అయి పాప ప్రక్షాళనం జరగదని పుణ్యకర్మలతో ఏమీ ప్రయోజనం లేదని అతడు వాదించి నన్ను ఒప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు గ్రంథాలతో పాటు అతడు ఏసు భక్తుల్ని కూడా చాలామందిని నాకు పరిచయం చేశాడు ఇట్టి పరిచయస్తుల్లో ప్లీమత్ బ్రదరన్ కుటుంబం కూడా ఒకటి ప్లీమత్ బ్రదరన్ అనేది ఒక యేసు సాంప్రదాయం కోడ్సుగారి ద్వారా నాకు పరిచయమైన వాళ్ళంతా బాగా చదువుకున్నవారు పాపభీరువులు కానీ ఈ కుటుంబంలో ఒకరు ఈ క్రింది విధంగా వాదించారు మా మతం యొక్క సౌందర్యం నీ వెరగవు మానవుడు తన పాపాలకు ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నీ వాదన అయితే జీవితమంతా ప్రాయశ్చిత్తాలతోనే గడిచిపోతుంది ఎడతగని ఈ కర్మకాండం నుంచి ఎలా ముక్తి లభిస్తుంది ఎన్నటికీ శాంతి లభించదు మనమందరం పాపులం అని నీవు అంటున్నావు చూడు మాకెంత విశ్వాసమో ముక్తి మన ప్రయత్నాల వల్ల వ్యర్థం కాకూడదు ఈ పాపభారం ఎలా మోయగలం దానిని ఏసు మీద వేయాలి అతడక్కడే పాపరహితుడు అతడక్కడే భగవానుడు యొక్క కుమారుడు ఎవరు తనను నమ్ముతారో వారి పాపాలు పటాపంచలైపోతాయని ఆయన వరం ఇచ్చాడు అది దేవుని అగాధమగు ఉదారతత్వం ఏసు ముక్తి నేయగలడని నమ్ముదమేని పాపాలు మనకంటవు మనం పాపం చేయక తప్పదు ఈ ప్రపంచంలో పాపస్పర్శ తగలకుండా ఉండే ఉండేదెలా కావున ఏసు ఒక్కడే రక్షకుడు అని నమ్మిన వారికే పరిపూర్ణ శాంతి లభిస్తుంది కావున శాంతి మీకా మాకా ఈ వాదం నాకు నచ్చలేదు నేను ఈ యేసు మతాన్ని అంగీకరించలేను పాపాలు చేసి తత్ఫలం నాకంటరాదని నేనెన్నడూ ప్రార్థించను పాపకర్మ నుండి పాప ప్రవృత్తి నుండి విముక్తుడా అవటానికి ప్రయత్నిస్తాను అలాంటి స్థితి చేకూరేదాకా నాకు అశాంతియే ప్రీతికరం అని అన్నాను అతడు బదులు చెబుతూ ఇదంతా నిష్ప్రయోజనం మళ్ళీ నేను చెప్పిన మాటల్ని బాగా ఆలోచించు అని అన్నాడు పాపం అతడు బుద్ధిపూర్వకంగా పాపాలని అనుష్ఠించాడు అంతటితో ఆగక వాటి వల్ల తన మనస్సునికేమీ చింతలేదని మరీ మరీ చెప్పాడు ఇట్టి సిద్ధాంతాలు క్రైస్తవులందరికీ సమ్మతం కాదని వీరితో పరిచయం కాకపోర్వం నుండే నాకు తెలుసు కోట్సు పాపభీరుడు నిర్మలుడు సాధనచ్చే హృదయం శుద్ధమోగునని అతని నమ్మకం ఆ కుమారికల నమ్మకం కూడా అదే నేను చదివిన గ్రంథాల్లో కొన్ని భక్తిపరాలు ప్లీమత్ సోదరుని ప్రసంగం వల్ల నా బుద్ధి ఎలా మారుతుందో అని భయపడ్డాడు కానీ అట్టి భయానికి అవకాశం లేదని అతడేదో అన్నాడని యేసుమతం మీద నాకు ఈర్ష్యాద్వేషాలు కలిగవని నచ్చజెప్పాను నాకు గల తపన బైబుల్ గురించే దాని తత్వార్థాన్ని గురించే రఘుపతి రాఘవ రాజ రా sitaara raghupati raghava raja ram patita pavana sitara raghupati raghava raja ram patita pavana sitara